కళాప్రపుర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఆరో చాప్టర్ తెలుగువారి సంగీతం కొత్త పోకడలు నన్ను ఆహ్వానించి ఈ గౌరవస్థానం ఇచ్చిన పెద్దలకు సభ్యులకు నా ధన్యవాదాలు ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నవి వివిధ రంగాలలో మన సంస్కృతిని వెల్లడించే ఉత్సవాలు మన సాహిత్యం శాస్త్రీయ విజ్ఞానం కళలు అన్ని మన సంస్కృతికి చెందినవే తెలుగువారి సంస్కృతిలో ప్రధాన అంగమైన సంగీత కళకు చెందినదాన్ని అన్న గౌరవభావంతో మీరీనాడు నాకు ఈ స్థానం ఇచ్చి ఉంటారని భావిస్తున్నాను అందుకు నా కృతజ్ఞతలు వివిధ రంగాల్లో తెలుగువారి వికాసాన్ని గురించి ఎందరో ప్రముఖుల ఉపన్యాసాలు మీరిప్పుడు వినబోతున్నారు కనుక నా అధ్యక్షోపన్యాసం సుదీర్ఘంగా కాకుండా సూత్రప్రాయంగా ముగించడం న్యాయం అనుకుంటున్నాను నా కృషి ఒక్క సంగీతంలోనే ఆంధ్రుల సంగీతంలో కొన్ని కొత్త పోకడలు ఎప్పుడు ఏ విధంగా అమల్లోకి వచ్చాయో ఆ మార్పులు రావడానికి నేను ఎంతవరకు కారకురాలినో నా కృషి ఏమిటో అన్న విషయం గురించి ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను మన సంగీతం సాహిత్యాన్ని అంటుకున్న లతలాంటిది అందువల్ల కొత్త పోకడులు ఏవి వచ్చినా అవి తరుచుగా సంగీత సాహిత్యాల్లో కూడా సమకాలికంగానే వస్తుంటాయి మన సాహిత్య దృక్పథంలో కొత్త మార్పులు తెచ్చిన పయనీర్లు గురజాడప్పారావు గారు గిడుగు రామ్మూర్తిపంతులుగారు వారి ఉద్యమం చేత ప్రభావితులైన రాయప్రూలు సుబ్బారావు గారు శివశంకర శాస్త్రిగారు వంటి పెద్దలు మన నవ్య సాహిత్యానికి పునాదులు వేశారు ఆ పునాదుల పునాదులపై విశ్వనాథ కృష్ణశాస్త్రి నండూరి బసవరాజు వేదుల శ్రీశ్రీ మొదలైన మహాకవులు పండితులు రచయితలు విశిష్టమైన నవ్య కవితాసౌధాల్ని నిర్మించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం తరువాత నవకవుల రచనల్లో గేయరచన ఒక ముఖ్యమైన విభాగంగా పరిణామం చెంది ఆ విధంగా కవిత్వపు విలువలున్న పాటలెన్నో కృష్ణశాస్త్రి విశ్వనాథ నండూరి సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు బసవరాజు అప్పారావు అడవి బాపిరాజు శ్రీశ్రీ మొదలైనవారు రాశారు వారిలో గేయరచనలో నా మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి అసమాన ప్రతిభను వెల్లడించాడు నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఏడెనిమిది సంవత్సరాల సంగీత సంగీతరచన అంటే మ్యూజిక్ కంపోజ్ చేయడం అలవాటుపడింది నేను పెరిగింది సాహిత్య వాతావరణంలో మా నిత్య సాహిత్య దర్బారుగా ఉండేది ఈ నవకవులు తమ గేయాల్ని చదివే పద్ధతి చిన్నపిల్లనైన నా లేత మనస్సుకి ఎలాగో అనిపించేది అవి పాటలుగా పాడాలని ఉండేది ఆవేదన నాలో ఒక మ్యూజికల్ ఎక్స్ప్లే ఎక్స్ప్లోజిషన్గా మారి నవకవుల గేయాలకు సంగీతం కూర్చడం మొదలుపెట్టాను నవ్య సంగీతం లేక భావగీతాలు అనబడే లలిత సంగీతం ప్రారంభించి దానికి పైనర్ అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది నేను ఐదవ ఏట నుంచి నేర్చుకున్నది సాధన చేసింది శాస్త్రీయ కర్ణాటక సంగీతం ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు నేను మేమంతా కాకినాడ వాస్తవ్యులైన మునుగంటి వెంకట్రావు పంతులు గారి శిష్యులం అందువలన శాస్త్రీయ సంగీతం నా సంగీత రచనలకి దృఢమైన పునాది అయింది హిందుస్థానీ సంగీతం జానపద సంగీతాల ప్రభావం కూడా అధికంగా నా మీద ప్రసరించడం వల్ల నా సంగీత రచనలు శాస్త్రీయ పునాదులపై నిర్మించిన నవీన సౌధాలు లిరికల్ స్ట్రక్చర్స్గా రూపొందుతూ వచ్చాయి శాస్త్రీయ కర్ణాటక సంగీతం నాథప్రధానమైనది రాగప్రధానమైనది భావాన్ని వ్యక్తీకరించడానికి సాహిత్యం ఉపకరణమయ్యింది నేను అమల్లోకి తెచ్చిన భావసంగీత విధానం సాహిత్యప్రధానమైనది దీనిలో సాహిత్య భావాల్ని వ్యక్తీకరించడానికి సంగీతం ఉపకరణమైంది కానీ శాస్త్రీయ సంగీతంలో నాకున్న ప్రవేశం వల్ల ఆ సంగీతం పైని నాకున్న గౌరవం వల్ల నా సంగీత రచనల్లో సంగీత సాహిత్యాలకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది నాది రాగా బేస్డ్ మ్యూజిక్ వీలైనంత వరకు నేను రాగానికి కట్టుబడి మ్యూజిక్ కంపోజ్ చేస్తాను మొదట్లో నా శాస్త్రీయ సంగీత జ్ఞానం అంతగా లేని రోజుల్లో ఒకటి రెండు రాగాలు మిక్స్ చేస్తుండేదాన్ని అప్పుడే చాలా వెరైటీ వచ్చేది రాను రాను నాలో సంగీత జ్ఞానం ఎక్కువైన కొద్దీ మిక్సింగ్ అరుదైంది ఏ స్పెషల్ ఎఫెక్ట్ కోసమో ఎప్పుడైనా మధ్య మధ్య అన్యస్వరాలు వాడుతూ ఉంటాను ఒకే పాటలో చరణాలు ఎక్కువగా ఉన్నప్పుడు భావాలు మారినప్పుడు ఒకే రాగంలో ఆ మార్పులన్నీ స్ఫురించవని తోస్తే ఆ పాటని రాగమాలికగా చేస్తుంటాను నేను వరసలు పెట్టిన పాటల్లో సగం పైగా నా మేనమామ కృష్ణశాస్త్రి పాటలే మిగిలినవన్నీ ఇతర నవకవుల పాటలు అవికాక ఠాగూర్ లిరిక్స్ జైదేవుడి అష్టపదులు మీరా భజనలు తుకారాం అభంస్ వంటి గేయాలన్నింటికో నేను ట్యూన్స్ పెట్టి పాడాను పంతొమ్మిది నుంచి నేటి వరకు మన దేశమంతటిలోనూ నేను చేసిన సంగీత కచేరీల్లో పాడిన పాటలన్నీ నేను వరుసలు పెట్టినవే ఆ విధంగా నేను నవకవుల గేయాల్ని చాలా ప్రచారం చేసి నేను చేయగలిగినంత కళా కళా సేవ చేస్తూనే ఉన్నాను కళకు వయస్సు లేదు కానీ కళాకారులకి వయస్సు ఉంది ఆ కారణం వల్ల మునుపటిలాగా పాడే శక్తి ఈనాడు లేకపోవచ్చు నాకు కానీ నేను చేసిన మ్యూజిక్ కంపోజిషన్స్ విలువ మాత్రం మారదు కదా ప్రిజర్వేషన్స్ నా హాబీ క్రియేషన్ నా లైఫ్ ప్రిజర్వేషన్ ప్రిజర్వేషన్స్ నా హాబీ క్రియేషన్ నా లైఫ్ మిషన్ అందుకేనా సంగీత రచనలతో నా సంగీత రచనలతో ఏడు పుస్తకాలు ప్రచురించాను పూర్వకాలంలో మన సంగీతం రెండు కాళ్ళ మీద నడిచేది ఆ రెండు కాళ్ళు అల్ప సంఖ్యాకులైన విద్యావంతులను నాగరికులను అలరించే శాస్త్రీయ సంగీతం అధిక సంఖ్యాకులైన గ్రామ ప్రజలను ఉద్రేకపరిచే జానపద సంగీతం కానీ ఈ ఇరవయో శతాబ్దంలో మన సంగీతం నాలుగు కాళ్ల మీద నడవడం మొదలుపెట్టింది ఆ రెండు కాళ్ళు లలిత సంగీతం సినిమా సంగీతం ఈ నాలుగింటిలో శాస్త్రీయ జానపద సంగీతాలు ఫెను తుఫానులుగా వచ్చినా చెలించని దృఢమైన పునాదులపైన వెలిసిన కళాసౌదాలు అవి ఎటర్నల్ అండ్ ఎవర్గ్రీన్ శాస్త్రీయ జానపద సంగీత రీతులు ఇద్దపు కోటలైతే లలిత చలనచిత్ర సంగీత రీతులు హౌసింగ్ బోర్డు వారి ఎమర్జెన్సీ కట్టడాలు లాంటివి వాటిలో కొన్ని పెద్ద గాలి వాళ్ళ గాలులు వస్తే పడిపోవచ్చు అదృష్టం బాగుంటే కొన్ని శాశ్వతంగా నిలవనవచ్చు అలా కాకుండా లలిత చలనచిత్ర నిర్మాణాలు కూడా పడిపోకుండా నిలబడాలంటే శాస్త్రీయ పునాది పైన జానపద నిర్మాణం కావాలి అలా నిర్మాణం కావాలంటే వాటిని నిర్మించే మ్యూజిక్ కంపోజర్కి శాస్త్రీయ సంగీతంలో తగిన ప్రవేశం ఉండాలి శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండా కేవలం వినికిడి వల్ల అనుకరణ వల్ల రూపొందిన గాలిపాట మ్యూజిక్ కంపోజిషన్స్ ఉడబూత పిందెల్లాగా రాలేనా రాలేనా పోతాయి లేదా అల్పాయుద్ధాయం కలిగి ఉంటాయి ఆధునిక సంగీత రచనలకు అటువంటి దుస్థితి పట్టకుండా వాటిలో కొన్నైనా చిరస్థాయిగా జీవే జీవించేటట్లు చేయాలన్న ఆసక్తి కొద్దో గొప్పో శక్తికి కల హంబుల్ కంపోజర్ని నేను నేను ప్రారంభించిన సంగీతోద్యమం తెలుగునాటి సంగీత దృక్పథంలో ఒక రెవల్యూషన్ విప్లవం తీసుకొచ్చింది దాని ఫలితంగా నవ్య సంగీతంలో ఒక నూతన వికాసం పునరుజ్జీవం కలిగింది నేను రూపొందించిన ఆ రీనాయిస్నెస్ మ్యూజిక్ని ఆ రీనాయ్సెన్స్ ఆ రీనాయ్సెన్స్ మ్యూజిక్ని నేను కేవలం లలిత సంగీతం అనను శాస్త్రీయ సంగీతంలోను జానపద సంగీతంలోనూ కూడా లాలిత్యం ఉన్న చోట్ల అది లలిత సంగీతమే అవుతుంది నా సంగీతం కూడా లలితమే అయినా దానిని నేను లిరిక్ మ్యూజిక్ అంటే భావ సంగీతం అంటాను భావకవుల లిరిక్స్లోని భావాలను వ్యక్తపరచడానికి రూపొందించిన నా సంగీత రచనలను భావసంగీతం లిరిక్ మ్యూజిక్ అనడమే సమంజసం కానీ దాని పునాది మాత్రం క్లాసికల్ సంగీతమే